శ్రీగరుభ్యో నమ హరి ఓ శృతిస్మృతిపురాణానామాలయ నమాద్భగరం లోకశంకరం తమస్వజం యుద్ధి మోహనం సర్వేనా ప్రమాదావస్య నిద్రాభి తన్నిబ్ నాటి భారత సో తమస్సు తమోగుణము అది అజ్ఞానం నుండి కొడుతుంది అజ్ఞానము చాలా మరి ఏది అంత కాదు అజ్ఞానం వల్ల సకల దుఃఖములు అజ్ఞానము నుండి అన్ని భయములకు మూలము అజ్ఞానం మనిషి ఏవో కర్మలను చేసి ఏదో ఉద్ధరిద్దామని కాకుండా చేసి కర్మలు ఎలాగూ చేస్తాము అలాగే ధనము భోగాలు మనల్ని ఏవో పైకి తీసుకొస్తాయనేటువంటి ఈ భ్రమలను అన్నింటినీ ప్రక్కన పెట్టి జ్ఞానమునే శరణు వేడాలి జ్ఞాన శరణుడై ఉండాలి జనాలు తెలుసుకోవాల్సిన సత్యం అవుతున్నది దేవుడంటే దేవుడి యొక్క లక్షణం ఏమిటి జ్ఞానం ఉపనిషత్తులలో దేవుణ్ణి జ్ఞానస్వరూపుడుగా వర్ణించాలి క్షైత్రియంలో బ్రహ్మ బ్రహ్మ అంటే దేవుడనర్థం దేవుడి యొక్క స్వరూపమేమి దేవుడనగానేమి అనే ప్రశ్నకి సమాధానంగా జ్ఞానమే దేవుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సరే ఆ జ్ఞాన శబ్దం మీద చాలా విచారం ఉన్నది ఎంత విచారం ఉన్నా అదంతా జ్ఞానమే అవుతుందిగా అదంతా తెలుసుకుంది తెలివి జ్ఞానం కనుక ఆ జ్ఞానము కనుక అడ్డుపడిపోతే దానికి అడ్డం పడిపోతే ఇంకా అంత దుఃఖం అనే కానీ కాబట్టి ఈ విధంగా తమో గుణము ఆ జ్ఞానాన్ని జ్ఞానాన్ని తప్పేస్తే ఆ జ్ఞానం నుండి తమ గుణము పుట్టి అది వ్యామోహాన్ని కలిగిస్తుంది మోహనము సర్వదేహా సకల ప్రాణులతో కూడా చాలా వ్యామోహం కల్పిస్తుంది చిన్నప్పుడు నేను దృశ్యం చూశాను ఊళ్ళో విలేజ్లో ఇప్పటికీ నా మనస్సులో ఆ దృశ్యాన్ని గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం హృదయానికి ఆర్ద్రత కలుగుతుంది గాడిదలు వచ్చే ఊరికి ఈ గాడిదల్ని తీసుకుని నొమాట్స్ అంటే ఈ సంచారం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏవో చిన్న చిన్న వ్యాపారాలు ఏవో చేస్తూ ఉంటారు వాళ్ళ ఓ గ్రామం నుంచి ఒక గ్రామానికి సంచారం చేస్తూ బ్రతుకుతారు వాళ్ళు వాళ్ళకి సామాన్లు మోయడానికి గాడిదలు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు వస్తారు వచ్చి ఊరు బయట ఎక్కడో గుడారాలు వేసుకుంటారు వాళ్ళతో పాటు గాడిదలు వస్తారు వాళ్ళు గాడిదల్ని పోషించారు వాటిని ఉనికి అవి ఊరంపట తిరిగి కాగితాలు లేకపోతే గెడ్డి గాజన్ తిరిగి ఈ హై స్కూల్ పిల్లలు ఏం చేశారంటే గాడి పెట్టి మెడ దాన్ని పట్టుకున్నారు దాంతో ఆడుకుంటాం అలా చేయకూడదు చాలా తెలుస్తుంది కానీ పిల్లలంటే అజ్ఞానం కదా ఈ గాడిద పట్టుకున్నారు పట్టుకున్నారు దాని మెడకు ఒక కట్టె పెట్టారు కట్టె మెడక్కి కట్టె సత్తాడేసి ఆ కట్టె వెనక్కల అక్కచ్చే అక్కడే అగ్రముల కొన చక్కటి గడ్డి అదొకట కట్టేసి ఓ దెబ్బ కొట్టు వదిలేశాను కానీ వదిలేస్తే అది ఆ గడ్డి మీద ఆశతోటి ముందుకు ఉరుకుతుంది ఉరికితే ఏమవుతుందని అది ముందుకు పోతుంది అలా పరిమితం ఆ ఊరిలో వీళ్ళు దూరం నుంచి చూసి నవ్వడం నవ్వడం నవ్వులు అంటే పరిహాసం పాపం ఆ గాడిదే చూశాను ఏదో వీళ్ళతో పాటు మేము నవ్వాడు కొద్దిసేపు కానీ తర్వాత నాకు అనిపించింది ఆగిపోయి ఆ గాడిదే ఎంత దుఃఖాన్ని అన్న దానికి అజ్ఞానం తెలియదు దానికి మనం పరిగెత్తి ఈ బెడ్డిని అందుకోలేము అనే సంగతి అది ఎరగదు సబ్ బేసిక్ థింగ్ అది ఎరగదు అదే అజ్ఞానం ఎంత డేంజర్ అజ్ఞానం ఎంత దుఃఖహేతు అవుతుంది మనుషులు అంతకంటే తెలివైన వాళ్ళు మాత్రం కాదు లేదా పాయింట్ అర్థం చేస్తాం మానవులు అంతకంటే తెలివైన వాళ్ళు ఏం కాదు ఇంకేతనే చిహ్నంగా గాడి చెంది తర్వాత మోహం ఉండడానికి నాకేవో దృష్టాంతం హై స్కూల్ విద్యార్థులు ఏం చేశారంటే ఇంకో గాడికి పట్టుకుని దాని తోకకి జాగ్రత్తగా ఎండిపోయిన తాటీ ఆకు కట్టేశారు కట్టేస్తే ఈ గాడి కొంచెం నడిచేప్పటికీ ఆ తాటీ ఆకు దడబడ సౌండ్కి వస్తుంది తగిలి దాంతో దాన్ని ఎవరిలో కొట్టడానికి వస్తున్నారు ఏమో అది భయపడి పరిగొడుతుంది అది పరిగెడితే ఈ తాటాకు మరింత కాళ్ళకి కొట్టుకుని మరింత శబ్దం చేస్తుంది అది పరిగెడుతూ ఉంటుంది ఆ రోజంతా కూడా రొప్పుతో ఆయాసపడుతో రొప్పుతో ఆగుతుంది మళ్ళీ కొంచెం అడుగు వేసేపటికి తాటాకు కాళ్ళకి తగులుకుని డబ్బు శబ్దం చేస్తుంది మళ్ళీ పరిగెడుతూ అది తిండి తిప్పలు లేకుండా రోజంతా అలా పరిగెడుతారు వీళ్ళందరూ నవ్వులేక సరే పశుహింస అనేది ఉన్నది అంటే ఆ చాలా తప్పది అలా చేస్తుండరాదు పిల్లలు అలా చేశారు మరి అలా చేయకూడదు కానీ ఒక దృష్టాంతం మాత్రం మనస్సులో మిగిలిపోయింది మనుషులు భయపడుతూ ఉంటారు భయాలతో అనేక పనులు చేస్తూ ఉంటారు భయపడి పరుగులు తీస్తూ ఉంటారు మనుషులు పడే భయం అంతా కూడా అజ్ఞానం నుంచి ఏదో భయపడుతూ ఉంటారు నా దగ్గరకు అమ్మగారు వచ్చారు వచ్చి ఆవిడ భయపడిపోతున్నాడు ఎవరు భయం అంటే ఓ స్వామి వచ్చి ఆవిడికి ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళాడు ఆ స్వామి మంచి స్వామి ఏదో మంత్రోపదేశం చేయమని ఎవరు అడిగారు ఎవరైనా స్వామి వస్తే మంత్రోపదేశం చేయమని అడుగుతూ ఉంటారు దేవుడు ఇట్ హ్యాజ్ వాల్యూ పర్శ్యూడ్ ప్రాపర్లీ హ్యాజ్ ఇట్స్ ఓన్ వాల్యూ పర్శ్యూడ్ రాంగ్లీ It could be a disaster also. So, ane, ane to, in Om Namo Narayanaya Vaishnavaslav, Amalasvam, Om Namo Narayanaya and Astakshara Mahamantra, that's what he said. He said, I have to say, I have to say, I have to say, I have to say, this is Mahamantra. So, he said, he said, he said, Mahala, Rudrakshaman Panakirabandara, తులసిమాల ఆవిడ జాగ్రత్తగా తులసిమాలు పెట్టుకుని దెబ్బలు చేసుకున్నాడు ఇది సంవత్సరం అయిన ఇంకో స్వామి వచ్చాడు ఈ వచ్చిన స్వాములందరికీ భోజనం పెట్టడం అనే ఆవిడకి అది చాలా వీళ్ళు భోజనం చేసి ఏదైనా సర్వీస్ చేయాల్సింది పోయి ఏదో ఏదో సమస్య సృష్టించిపోతూ ఉంటారు సరే మొత్తానికి ఆ స్వామితోటి ఆ ఏపీ సాధన గురించి వీడే చర్చ చేసింది అలా చేయకూడదు అలా కనపడవాళ్ళతో అలా చేస్తుంటే వాళ్ళు ఏదో పెట్టిపోతారు ఏదో ఒక భ్రమని మనస్థుల తెచ్చేసి వెళ్తుంటారు వాళ్ళకున్న ఎజెండాని పెట్టేసుకుంటారు అలా అడ్లతోటి మన సాధనం చేసుకొచ్చి చేయకూడదు ఎవరో ఒకళ్ళతో ఎవరో మహాత్ములు ఎవరినో పట్టుకుని ఆశ్రయించాలి తప్ప అలాగే గంగా తీరే గంగా దాస యమునా తీరే యమునాదాస అన్నట్టు సో ఈ మహాత్ముల్ని కలిసి మళ్ళీ ఆయన కొద్దిగా సేవా తీసేసి సాహన ఏమిటి అనే విషయం మళ్ళీ ఆయనతో చర్చ నేను ఇలాగా ఓ నమో నారాయణ మంత్ర జ పాలని చేస్తున్నాను అని చెప్పాడు చెప్తే ఆయన ఆయన వహిష్టమే నీకు ఎవరు చేశాడో అపకారం చేశాడు ఓన్మో నారాయణాయా అనే మంత్రాన్ని స్త్రీలు జగించరాదు ఈ మహాదోషం నువ్వు చాలా అపరాధం చేసేస్తున్నావు ప్రతి సంవత్సర కాలం నుంచి అని చెప్పాడు అనేవి కాల యథార్థం అవుతుంది ఈ అపరాధం ఎలా పోతుంది ఎలాగా కొన్ని మానేస్తాను మానేయడం కొన్నప్పుడు మా నువ్వు పట్టుకున్నావు కాబట్టి దాన్ని నీ ఇష్టం అలా విదిలేయడం ఎలా కుదురుతుంది దాన్ని విదిలేయడానికి కూడా ఓ ప్రొసీజర్ ఉంటుంది నువ్వేం చేయాలంటే ఒక ఆవు చెవిలో ఈ మంత్రాన్ని విధులేయాలి ఔర్లో విదిలేయడం అంటే ఎలాగ అజ్ఞానం అంటే ఎలా ఉంటుందో మీకు దృష్టాంతం చెప్తున్నాను ఆవు చెవులో ఇటు సపోజ్ ఆవు చెవిలో వెళ్ళి ఓం నమో నారాయణ ఆయాని అని మీరు గుసగుసలాడారనుకోండి అదేదో ఇదా తలకాయిలా ఉబ్బుంది గుజ్ ఫైల్ ఉచ్ ఈజ్ ఆవర్ ఇప్పుడు అలా గుసగుసలాడి వచ్చేస్తే వదిలేసినట్టు అయిందా అది వదిలేసినట్టు అయిందా లేకపోతే ఇంకొంచెం బలం చేసినట్టు అయిందా ఆవు చెవులో వదిలేస్తే ఆ దోషం పోతుంది అంటే నేను అడుగుతానుకున్నా అడగలేదు ఎందుకంటే పాపం అమ్మగారు ఇప్పటికే ఏదో భ్రమల్లో ఉన్నారు మనం ముగిస్తున్నాట సపోజ్ ఆవుకేదైనా అయిందని నేను అడిగాను అనుకోను ఆవుకి ఏదైనా అయితే ఇప్పుడు తనకి అపరాధం చేస్తున్నానని తన దోషాన్ని ఆవు తప్పగే ఆవుకి ఎదునా అయితే ఇప్పుడు ఈ మంత్రాన్ని జపించడం అనే దోషం ఆవుకు ఏమిటి ఇదంతా కూడా ఏమన్నా అజ్ఞానానికి హద్దులే ఉండాలి ఇలా జనాలకు ఎటువంటి డిస్టర్వీస్ చేయకూడదు అని నా దగ్గరికి వచ్చారు ఎండి చెప్పారు మొదటి స్వామి చెప్పిందే కరెక్ట్ ఈ రెండవ స్వామి చెప్పిందంతా కూడా బంకమ్ ఇట్ ఈజ్ ఆల్ రాంగ్ అండ్ నాన్ సెన్స్ వి డ్రాప్ ఎట్ నీవు కంటిన్యూ యువత ఓ నమ్మ నారాయణ రాయ మంత్రం బట్ మీరు ఇప్పుడు నన్ను అడిగారు మళ్ళీ ఇపోహాలని అడుగుతారా మీరు అడిగితే ఆయన ఇంకోటి చెప్తాను ఎుడ్ అండర్స్టాండ్ తప్పేముంది ఉన్నమానారాయణ గారు అన్నది ఎవళ్ళదో మానవ మాతృనికి దాన్ని విచ్ఛేదించేటువంటి అధికారం ఉంటుంది ఈమెవరో వచ్చి మీకు తప్పు చెప్పారు అని చెప్పారు సో ఈ విధంగా అంటే అజ్ఞానము కలిగించేటువంటి వ్యామోహము ఏ విధంగా ఉంటుంది ఎంత భయం ఇప్పుడు గాడిద విరక్కాల టాటాక్ కట్టేసి మన దాన్ని ఆ టాటాక్ తోటి అది ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుంది ఆ రకంగా టాటాకులు కట్టడము అని ఓ సాధక సో మనం జనానికి తాకేతలు కట్టకూడదు ఎందుకంటే అది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి సకల దుఃఖములు భయములు కూడా అజ్ఞానం నుంచి ఆవిర్భవిస్తూ ఉంటాయి అది వ్యామోహము వ్యామోహము అంటే వివేకము లేకుండా ఉంటారు భాష్యకారులు తమహ తృతీయో గుణస్సు అనేది మూడవ గుణము అజ్ఞానజం అజ్ఞాన సుజాతం అజ్ఞానజము అజ్ఞానము నుండి పుడుతుంది విద్య తెలుసుకో అని తెలుసుకో మీరు ఆత్మస్వరూప జ్ఞానము అవన్నీ తర్వాత తెలుసుకోవచ్చు దానికి కలగట్లేదు ముందు అజ్ఞానాన్ని బాగా తెలుసుకోండి మీరు అజ్ఞానాన్ని ఎంత బాగా తెలుసుకుంటే అంతలాగా అజ్ఞానం నుండి విముక్తిని పొందుతారు మీ స్వరూపము ఎప్పుడూ అక్కడ అలాగే ఉంటుంది స్వరూపంలో తేడా ఏమీ ఉండదు అజ్ఞానం నుండి విముక్తియే మనకు అపేక్షితము సో ఈ అజ్ఞానం ఏం చేస్తుంది మోహనం మోహకరం ఈ మోహనం మనం ఉంచుసారా ఆ అనా అనా ఉండరా అనా అన్నది అది కర్త అనే అర్థంలో వచ్చిన ప్రత్యయం సో కర్తది ల్యూట్ అనే ప్రత్యయం మోహసు మీద కర్త అనే అర్థంలో యు వచ్చి యువకాన వచ్చింది అన్నమాట గుణం వస్తుంది మోహ మీద గుణం వచ్చి మోహనం కాబట్టి కర్త అనే అర్థంలో వచ్చింది చూసుకో అని శంకరుడు మోహకరం అది అర్థమైంది భాష్యలా ఉంటుంది అది వ్యాకరణం చదువుకున్న వాడికి భాష్యకారణం యొక్క హృదయం తెలుస్తుంది వ్యాకరణం ఏం చదువుకోలేదనుకోండి ఆయన ఏంటైనా సరే మోహనం అంటే అదే ఆ మాట అక్కడ ప్రత్యారమైనట్టుగా ఉంటుంది గమనించకండి అది మోహకరం అని అర్థం మోహనం అంటే అర్థం మోహకరం మోహకి మోహ అనంకి కరం అనర్థం మరి అసలు ఇంకా మోహశబ్దానికి అర్థం చెప్పడం పర్వాలేదు ఇప్పుడు చెప్తారు అవివేకరం అజ్ఞా అవివేకముని కలిగిస్తుంది అజ్ఞానం అంటే తెలియకపోవడం మోహము అనగా అవివేకము అనగా ఒకదాని మరొకటి అని భ్రమ పరుత భయము లేని చోట భయమును భావన చేయుట అది అవివేకం దుఃఖము లేని చోట దుఃఖమును భావన చేయుట అది అవివేకం అవివేకం సో దాన్ని మరి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మన పిల్లవాడు ఎంసెట్లో మార్పులు తక్కువ చేయనుకోండి మనం మనం దుఃఖించాలా సంతోషపడాలి దుఃఖించాలి ఎందుకు విచిత్రులు ఎందుకు హెంసట్లు ప్యాస్ అయ్యి ఇంజనీరింగ్ చేసి రోడ్లు కూడా ప్రచారం చేస్తున్నారు కాబట్టి హింసట్లో మార్పులు తప్పు వస్తే దుఃఖించారు కదా సంతోషపడాలి సంతోషపడిన అక్కర్లేదు సాక్షిగా ఉంటే సరిపడతారు కానీ సాక్షిగా ఉంటే వాడు వివేకము గలవాడు అవివేకము గలవాడు ఏమిటో ఇందుకు హింసట్లో మార్పులు తక్కువ వచ్చాయి కాబట్టి వీడికి హాని కలిగింది ఆపద వచ్చింది అని భ్రమపడి దుఃఖిస్తారు మోహం అంటే కలిపారు హెంసెట్లో మార్పులతో వస్తే బీకామ్ లో జాయిన్ అవుతాయి బీకామ్ ఇస్ బెస్ట్ కోర్స్ అంటే బీకామ్ బెస్ట్ కోర్సు మచ్ బెటర్ దాన్ పిహెచ్డీ నేను పొరపాటున పిహెచ్డీ చేశాను బికామ్ జరుగుతున్న ఉండాల్సిందే అప్పట్లో రెండుసార్లు అనుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు నిజంగా బీకామ్ జరుగుతున్నట్టే బాగుండేది ఈ పిహెచ్డీ అనేది అనవసరంగా పెట్టుకున్నాం మనం కాబట్టి భాగ్యం ఉండాలి కానీ బీకమైనా ఒకటే పిహెచ్డీ అయినా ఒకటే భాగ్యం ఉండాలి భాగ్యం లేని వాళ్ళకి పిహెచ్డీ మాత్రమే చేస్తుంది అని సో అవి కారణం కాబట్టి జీవితంలో ఘటనలను మనం వీ రీడ్ రాంగ్లీ రాంగ్ రీడింగ్ అంటారు ఏవో ఘటనలు వస్తాయి అవి రీడింగ్ రాంగ్లీ ఎప్పుడైతే మీరు రాంగ్గా రీడ్ చేస్తారో అదే అది వేపు మీరు దుఃఖానికి హేతువు లేని చోట దుఃఖాన్ని భావన చేస్తారు దుఃఖాన్ని అనుభవిస్తారు భయానికి హేతువు లేని చోట భయాన్ని భావన చేస్తారు దేర్ ఈస్ నో రీజన్ టు బీ అఫ్రైడ్ అంటే యు ఆర్ ఎఫ్రైడ్ దేర్ ఈజ్ నో రీజన్ టు బి అన్హ్యాపీ యుర్ అన్హ్యాపీ ఇంతకంటే అన్యాయం ఉంటుందండి అదంతా కూడా మోహము సర్వదేహినాం సర్వేము దేహవతాము కాబట్టి సకల ప్రాణులకు కూడా ఈ తమో గుణము దాని నుంచి అదే అజ్ఞానము దాని తమోగుణము అనగా అవివేకము అనే పరిస్థితి మానవులందరికీ కూడా ఈ సమస్య ఉంటుంది తెలుసుకో తెలుసుకుంటే ఏమవుతుంది సపోజ్ ఈ గుణములు కలదు ఈ రజోగుణము కలదు ఇది బంధిస్తోంది ఏ విధంగా కృష్ణ సంగ సముద్భవ కర్మసంగేన బధనాటి మూడు మూడు డిఫైన్ చేస్తాయి రజోగుణాలు కృష్ణ సంగము కర్మస కర్మణ్యత ట్రీషన్స్ కర్మణ్యత మూడు మూడు కూడా కలిసి మనిషిని బంధిస్తాయి అంటే గ్రీడ్ అటాచ్మెంట్ అండర్ ఇంటెన్స్ యాక్టివిటీ హైపర్ యాక్టివిటీ ఇంగ్లీష్లో కూడా చెప్పారు మీకు ఈజీగా కొంతమంది ఇంగ్లీష్ విద్వాంసులు ఉంటారు వాళ్ళకి ఇంగ్లీష్ భాషలో చెప్తే మనస్సుకి బాగా అందుతుంది అది మై ఎక్స్పీరియన్స్ కాబట్టి మూడు రకాలుగా రజోగుణం లభిస్తుంది అది తెలిసిందనుకోండి ఏమిటవుతుంది ఇంకా తమో గుణము ఇక ఇంకా పూర్తిగా మనకి అవివేకాన్ని కలిగించి బంధిస్తుంది అని తెలిసిందనుకోండి అప్పుడేమవుతుంది ఏమవుతుందా జ్ఞానములోకి ఉన్న శక్తి ఎంత అంతా కాదు మీరేం చేయాల్సి ఉంటుందంటే మిమ్మల్ని ఈ గుణములు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో మీరు చూసుకోవాల్సి నా మీద ఈ రజోగుణము ఏ విధంగా ఆపరేట్ చేస్తోంది చూసుకోవాలి లోహము ఉన్నదా కక్కుర్తి పడే లక్షణము ఉన్నదా ఉన్నది ఎప్పుడూ కక్కుర్తి పడవద్దు ఇతరులకు మనం ఏదైనా ఇచ్చే సందర్భంలోనూ వాళ్ళకు ఏదైనా సేవ చేసే సందర్భంలోనూ బీట్ జనరస్ అండ్ లెబరాల్ ఎప్పుడూ కూడా కక్కుర్తి అనేటువంటిది కక్కుర్తి అంటే తెలిసే అంటే గ్రీడ్ అనమాట లోభం నుంచి వస్తుంది ఆ లక్షణం అలాంటి పొరపాటు ఎప్పుడు చేయవద్దు ఎప్పుడు జనరస్గా ఉదారణంగా ఉండాలి అని తన మీద ఆ లోభము యొక్క ఆపరేషన్ని గుర్తుపెట్టాలి గుర్తుపడితే ఏమవుతుందో తెలిసిన లోభం పోతుంది తర్వాత అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఉండకూడదు అటాచ్మెంట్ వేరు ప్రేమ వేరు నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను పిల్లల మీద ప్రేమ ఉండాలి అటాచ్మెంట్ ఉంటుంది మానసిక పరాధీనత అటాచ్మెంట్ ఉంటే అది ఉండకూడదు ప్రేమ ఉండాలి లవ్ మీకు ప్రేమ గురించి చాలా చెప్పాను ఆయన టాపిక్ వచ్చింది కదా ఏం చెప్తున్నాను అటాచ్మెంట్లో ది ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ బికమ్స్ ద సెంట్రల్ ఫోకస్ బకా లవ్ లో యు గో బియాండ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఫోకస్ ఇప్పుడు మీరు పెద్దవారిని ఓ పెద్ద తండ్రి గారిని మీరు తండ్రి గారి తండ్రి గారితో కొడుకున్నమాట కొడుకుని అటాచ్ అయ్యారనుకోండి మీ దృష్టి అంతా వాడి మీదే ఉంటుంది వాడి కదలికల మీద వాడి చేష్టల మీద ఉంటుంది మీ దృష్టి అంతా ఎప్పుడు వాడిని గమనిస్తూ ఉంటారు అంచేత వాడు దొండులో ఉంటుకోట మెయిన్ డోర్ ఒకటి ఉంటుంది తండ్రి బ్యాక్ డోర్ పోటప్పు ఎందుకంటే ఈ చూస్తూ ఉంటుంది సపోజ్ యూ లవ్ హెండ్ ఈ లవ్ అనేది ఏమిటవుతుందంటే మీ ఫోకస్లో ఆ పెర్సన్ ఉండడు It begins with the person, I love this man, man. I'm not going to make, I'll focus you on person only. Love has got that quality of going beyond the personality. Whereas attachment, it crystallizes the person. It's all after the third of it. Love and the freedom, you are, able, you are become free. You love the guy and therefore you are free. Whereas you are attached, you are born. కాబట్టి మన జీవితంలో ఈ అటాచ్మెంట్ అన్నది ఏ విధంగా ఆపరేట్ చేస్తోంది అది మీరు చూసుకోవాలి చూసుకుంటూ కూర్చుంటారు జ్ఞానం యొక్క బలం అలా ఉంటుంది ఇదిగో హియర్ ఈజ్ అటాచ్మెంట్ అని మీరు అనుకోగానే అనుకోవడం అంటే తెలుసుకోవడం తెలుసుకుంటూనే అటాచ్మెంట్ పోతుంది భయము అంటే భయం భయము తమో గుణం భయము అటాచ్మెంట్ అండ్ గ్రీడ్ అట్సెట్రా దజోగుణ భయము అది మనిషిని సేవ్ కింద తయారు చేస్తుంది ఒక బానిస కింద తయారు చేస్తుంది భయం ఉండకూడదు ఫీర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ కాబట్టి అంటే భయము అంటే అజ్ఞానం నుంచి భయం గురించి నేను కాబట్టి సో ఈ విధంగా మీ గుణములు ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నాయి అవి ఏ విధంగా మీ యొక్క మనస్సుని ప్రభావితం చేస్తున్నాయి అనే సంగతిని మీరు గమనిస్తూ పోతాయి అందుకోసం ఈ స్టడీ అంతా కూడా ఎప్పుడైతే రజోగుణము మీలో తగ్గిపోతుందో సత్వగుణము అభివృద్ధి కోస్తుంది చూద్దాం సో ఇంకా ఈ తమో గుణంలో ఉన్నాం మనం ఇంకా ఈ తమో గుణం ఏం చేస్తుంది నిబద్ధ్నాతి గట్టిగా బంధిస్తుంది పైన రజోగుణము బధ్నాతి అన్నారు ఇక్కడ నిబద్ధనాతి అంటే అంత ఒకటే బంధము బంధమే కానీ ఆ కూడా ఊపిరి ఆడనంత గట్టిగా వర్ధిస్తుంది తమో ఇది మనకేం లక్షణాలను కలిగిస్తుంది ప్రమాద ఆలస్య నిద్రా మూడు లక్షణాలు చూడండి ప్రమాద శబ్దము తెలుగు అర్థం కాదు తెలుగులో ప్రమాదము అంటే రోడ్ యాక్సిడెంట్ అని అర్థం ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ అనర్థం కాక ప్రమాదము అంటే మరుపు ప్రమాద మరుపు ఇంగ్ టెన్స్ అంటారు ఇంగ్లీష్లో మరుపు మరుపు అంటే మరిచిపోతాడు ఎలా హోంవర్క్ చేసేవారంటే అయ్యే మర్చిపోయామ హోంవర్క్ మర్చిపోతే మర్చిపోవడం ఏంటండి ఈవేళ ఇచ్చిన హోంవర్క్ రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా మీరు ఏదైనా మర్చిపోవచ్చు కానీ హోంవర్క్ మర్చిపోతేలాగా సో మర్చిపోయారంట ఎలా ఉందా రాత్రి భోజనము మర్చిపోలేదా అంటే మర్చిపోలేదు అది మర్చిపోడు భోజనం మర్చిపోడు కానీ హోంవర్క్ మర్చిపోతాడు హోంవర్క్ మర్చిపోయేటంటే దాని అర్థం ఎంత తెలిసినా వాడు ప్రమాదంలో అనే దోషంలో ఉన్నాడని అర్థం ఒకసారి మ్యాథమెటిక్స్ క్లాస్కి ఓ విద్యార్థి వచ్చాడు నేను మ్యాథమెటిక్స్ పాఠభతో ఉండేవాడిని ఓ విద్యార్థి వచ్చాడు వచ్చినప్పుడు వాడు టెక్స్ట్ బుక్ పుస్తకం తెచ్చుకోకుండా వచ్చాడు నేను గమనించా ఎరా పెళ్లి వారింటికి వచ్చావా క్లాస్కి వచ్చావా నిలబెట్టా నిలబెట్టి ఐ హె త్రోన్ హిమోట్ ది క్లాస్ నెవర్ ఎవర్ కమ్ ది ఫాఫ్ ది బుక్ ఎందుకో తెలుస్తుందండి మర్చిపోయానని చెప్పాడు నా ప్రజ అంటే నాకు వెంటనే ప్రమాదాలస్యం నిద్రాభి నాకు వెంటనే గుర్తొచ్చు ఈ శ్లోకం నాకు గుర్తు అప్పుడు కూడా గుర్తుండ ఇది ఓ ప్రమాదానికి వీరి పృష్టాంతము ఇప్పుడు మరు పనులు చాలా తప్పు కదా మీరు దేనిని మర్చిపోతారు దేని మీద మీకు శ్రద్ధ లేదో అదే మర్చిపోతారు శ్రద్ధ లేని దాన్నే మర్చిపోతారు శ్రద్ధ ఉన్నదాన్ని మర్చిపోతారు గీత పుస్తకం మర్చిపోతారు తప్ప సెల్ ఫోన్ మరిచిపోవచ్చు సో సంథింగ్ లైక్ దస్ టు దాట్ కాబట్టి సో శ్రద్ధకి అది మెషత్ అన్నమాట మెషర్ వాడికి ఉన్న మీరు కొల్చేసేయచ్చు వాడికి ఉండేటువంటి మరుపును బట్టి మెషజర్ని కొనవచ్చు ఎనీవే సో ఈ ప్రమాదము అనేది రెండు ఆపరేట్ చేస్తుంది మన జీవితంలో రెండు రకాల ప్రమాదము ఒకటి చేయవలసిన పనులను విస్మరించుత చేయకుండా విస్మరిస్తాడు అది ప్రమాదము ఇంకొక ప్రమాదం ఏమిటంటే చేయకూడని పనులను చేసేస్తాడు అది కూడా ప్రమాదం ఇప్పుడు వేగంగా నడిచి వెళ్తున్నారనుకోండి దాంట్లో చీమ కనపడింది అనుకోండి వక్షసు బీయుడు వెంటనే ఆ కాళ్ళు వెనక్కి తీసుకోవాలి అక్కర్లేదా తీసుకోడు వేసేస్తుంది కాదు వేసేసి అయ్యో పొరపాటున కాదు వేసేసాడు అంటాడు ఈసూడేవిటేంటే అది ప్రమాదం అంటే ఏ పని చేయకూడదో అది చేసేస్తుంది ఆ హడాలో ఆ ప్రమాదం అంటే అలా ఆ మరుపులో చేయాల్సిన పనిని చేయడం మానేస్తారు ఆ ఏకాదశి శుభ్రంగా ఇడ్లీలు వడలు దోశ తినేసాడు ఏమిటి బ్రేక్ఫాస్ట్ ఏమిటో ఈ వేళ ఏకాదశిగాత నువ్వు కోసం అన్ని తిని అయో మర్చిపోయిన ఉంటాడు చేయకూడదు బ్రేక్ఫాస్ట్ మర్చిపోవడం అంటే బ్రేక్ఫాస్ట్ మర్చిపోవడం కాదు బ్రేక్ఫాస్ట్ ఈ వేళ మనం తినకూడదు అనే సంగతిని మర్చిపోయాడు మరిచిపోయి తినేసాడు ఆ వేళ తండ్రి తద్దునం పెట్టాలి తండ్రి తద్దునం పెట్టే రోజున బ్రేక్ఫాస్ట్ చేయకూడదు కదా దాన్ని మర్చిపోయాడు దాన్ని ప్రమాదం పట్టారు పుస్తకం తెచ్చుకోవడం మర్చిపోయాడు అంటే చేయాల్సింది మర్చిపోయాడు ప్రమాదం చేయకూడదని చేసేసాడు అది మరిపాడు సో ఈ రకంగా దాన్ని ప్రమాదము అంటారు ఆలస్యము ఆలస్యం అంటే తెలుగు ఆలస్యం కాదు తెలుగు ఆలస్యం అంటే లేట్ కమింగ్ అని అర్థం ది నాట్ షో తెలుగు ఆలస్యం కాదు తెలుగు ఆలస్యం మీరు ఒక చెప్పాలంటే సంస్కృతంలో విలంబము అని చెప్పాలి ముందునే నేను ఎక్కడైనా పుస్తకాల్లో తెలుగు పుస్తకాల్లో రాసినప్పుడు లేట్ అనేదానికి నేను ఆలస్యం అనే పదం వాడను ఎందుకంటే మేము సంస్కృతం వాడం మాకు ఆలస్యం అనే పదం ఇట నిత్యాల ప్రాపర్లీ విలంబము అని నేను విలంబము అంటే తెలియకపోయే ప్రమాదం ఉంది అయినా కూడా విలంబమే లేకపోతే ఇంగ్లీష్లో పెట్టడం లేట్ కానీ ఆలస్యము సంస్కృతంలో ఆ పని మీద ఉత్సాహం అలసహ అలసహ అంటే రవయోరభేద అరసహ అరస రలయోర భేద అరసహయే అవసహ అవుతుంది అంటే రసము లేదు అట్లా రసము లేకుండా ఏది లక్షణం రసము లేదు సో రసం ఉండదు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు శబ్దమంజరి వల్లించబాయా అంటే ఇంట్రెస్ట్ ఉండదు శబ్దమంజలి వల్లించడానికి క్రికెట్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది లెక్కలు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది రోడ్డు మీద పోయి క్రికెట్ ఆడుకోవడానికి బోల్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది మీ పిల్లలు అది అవసర అలాగే న్యూస్ పేపర్ చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది పొద్దున్నే కానీ స్నానం చేసి ధ్యానం చేయటానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదో స్నానం చేసి ధ్యానం చేయాలంటే అదేదో ఏదో ఈ తదితర ఎక్కడి నుంచి వచ్చింది రాబాబు అని ఏదో మొక్కుబడి శ్రాద్ధము ఒక తెలుగులో ఎక్స్ప్రెషన్ అంటే ఇష్టం లేకున్నా రుచి దాని ఎందు రుచి లేకున్నా దాని ఎందు ఉత్సాహం లేకున్నా ఏదో ఇంకా చేయాలి కాబట్టి చేయడం ఆ రకంగా చేస్తూ ఉన్నాడు దాన్ని ఆలస్యము అంట రసానుభూతి లేదు అంటే ఉత్సాహశక్తి రుచి లేకు ఇది కర్తవ్య కర్మల ఎడ అది తమో గుణము ఇక నిద్ర ఇప్పుడు చూడండి ఆలస్యము అంటే సో సోమరితనం పనుల ఎందు రుచి లేకపోవడము ఉండాల్సిన పనుల ఎందు రుచి ఓ చోటలా కూర్చొని ఉండడం అలా సోమరిగా కూర్చొని ఉండడము అది ఆలస్యకము ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటివ్ నేను చెప్పిన దాంట్లో ప్రమాదానికే రెండు రకాలు ప్రమాదం చెప్పాలి ఆ రెండింటికంటే భిన్నమైనది ఆలస్యం కొంచెం తేడా ఉంటుంది ఇక మూడవది నిద్ర నిద్ర రెండు రకాలు ఆవశ్యకమైన నిద్ర అనావశ్యకమైన నిద్ర ఆవశ్యకమైన నిద్ర అంటే చూడండి మనిషి ఎంతసేపు నిద్రపోవాలి దీని సైన్స్ ఈ నిద్ర అనే సమస్య తక్కువ ఎక్కువ అనేది యువకులకు మధ్య వయస్సు వాళ్లకు ఉంటుంది ఈ సమస్య ఈ ఈ ఇష్యూ ఇది పెద్ద వయస్సు వాళ్లకు ఉండదు ఎందుకంటే పెద్ద వయస్సు వాళ్ళకి అవసరమైన నిద్ర కూడా ఉండదు వాళ్ళకి ది లూజ్ స్లీప్ ఏదో సమస్యలు ఉంటాయి ఏదో అనారోగ్యం పెద్ద వయసు అంటే ఏదో అనారోగ్యం పెద్ద వయస్సు వాడికి ఉందో పెద్ద సమస్య అవుతాయి చెప్పంటారా వాడికి స్లీపింగ్ పోస్చర్ సెట్ అవ్వదు ఇలాగ పడుతుంటే కొంతసేపు ఒక గంట రెండు గంటలు పడుకునేప్పటికీ హీ వాంట్స్ టు చేంజ్ ఇంకెక్కడికి చేంజ్ అవుతాడు ఎడవ వైపు చేంజ్ అవ్వాలి ఎడవవైపు చేంజ్ అయితే ఏదో సాయాతికాయో మరొకటో ఏదో సమస్య ఎడవైపు భుజాలని ఎక్కువ ఏదో ఉంటుంది ఎడవ వైపు ఎక్కువసేపు పడుకోలేదు కాబట్టి ఏం చేయాలి ఎప్పుడు వైపు లివైపు పడుకోలేదు ఇంకేం చేయాలి బోర్ల పడుకోవాలి అది మోసేయండి కలిగింది అంటే ఇంకెలా పడుకుంటాడు కాబట్టి ఈ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి సరైనటువంటి లయింగ్ డౌన్ పోస్చర్ దొరకదు ఎందుకు దొరకదంటే లేదు పర్ఫెక్ట్ పోశ్చర్ అన్నది ఉండదు దాంతో నిద్ర డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది దేట్ వాళ్ళు ఎక్కువ ఎంతసేపు నిద్రపోతారు అన్నది ఆవశ్యకమైన దానికంటే తక్కువే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ నిద్రపోతున్నామేమో అనేటువంటి శంక మీరు పెట్టుకోవద్దు ఈ ఈ పాఠం నిద్ర అనే పాఠం మటుకు యువకులకు మధ్య వయస్సు వాళ్లకు మాత్రమే పెద్ద వయస్సు వాళ్ళకి పాఠం కాదు ఎందుకంటే పెద్ద వయస్సు వాళ్ళకి అబౌ ఫిఫ్టీ అబౌ సిక్స్టీ ఉన్న వాళ్ళకి వాళ్ళు పోతున్న నిద్ర అవసరమైన దానికంటే కొద్దిగా తక్కువ మాత్రమే కానీ ఎక్కువ మాత్రం లేదు కాబట్టి మీరు హాయిగా నిద్రపోవరు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోదురు మీరు ఎక్కువసేపు నిద్రపోయేది ఎలాగా ఉండదు మీకు మధ్యాహ్నం నిద్రపోవాలనిపించింది అనుకుంటే నిద్రపోడదు మహా నిద్రపోతే మీరు పావు నిమిషాలు ముప్పై నిమిషాలు నిద్రపోతారు అంతకంటే ఎక్కువసేపు నిద్రపోదురు రాత్రి నిద్ర వచ్చిందనుకోండి నిద్రపోవడం లేకపోతే రాత్రి తొమ్మిది గంటలకు నిద్ర వచ్చిందని తోడుకోడు మీరే చల్ల నిద్రపోరు మూడు గంటలకు లేచి కూర్చుంటారు నాకు తెలుసు కాబట్టి కాబట్టి ఈ నిద్ర అనావశ్యకమైన నిద్ర అనే దోషము అది రజో సమోగుణ దోషము ఇది పెద్ద వయస్సు వాళ్ళలో ఉండదు జనరల్గా ఉండదు ఏదైనా సమ్ సమ్ కైండ్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఆఫ్ ది డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళు పన్నెండదు గంటలు పద్నాలుగు గంటలు కొడుకు నిద్రపోతున్నారు అంటే అది డిప్రెషన్లోకి వెళ్తుందేమో అని నాకు తెలియదు సమ్ న్యూరోలాజికల్ ఆర్ గ్రెయిన్ బయోకెమిస్ట్రీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు అది డాక్టర్గా వాళ్ళు కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో టు కన్క్లూడ్ దట్ పాయింట్ పెద్ద వయసు వాళ్ళు దీని గురించి చింత చేయవద్దు ఇంకా యంగ్ పీపుల్ ఆలోచన చేయాల్సి ఉంటుంది యంగ్ అండ్ మిడిల్ ఏజ్ అవసరమైన దానికంటే ఎక్కువగా నిద్రపోతున్నామా సాధారణంగా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏడు గంటలు నిద్రపోయినా తప్పు లేదు మోడీ గారు నాలుగు గంటలే నిద్రపోతారు రోజుకి రోజుకి నాలుగు గంటలే ఆయన నిద్ర అది ఆయనకి సరిపడింది ఆ యోగా ఎఫెక్ట్ వల్ల ఏడు గంటలు నిద్రపోయినా తప్పు లేదు యంగ్ పీపుల్ ఏడు గంటలు దాటి అనవసరమేమో అనిపిస్తుంది యంగ్ పీపుల్ జనరల్గా ఏడు గంటలు దాటి సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ దాకా పట్టుకెళ్ళారు అనుకోండి దట్ ఈజ్ అబ్సల్యూట్ లిమిట్ ఇంకా ఆ తర్వాత ఎయిట్ దాటి ఒక్క నిమిషం కూడా నిద్రపోవడానికి వీల్లేదు అది అనావశ్యకమైన నిద్రలోకి వస్తుంది అయితే మరి పెద్ద వయసు వాళ్ళ మాట ఏమిటండి అని మీరు అడగద్దు అనవసరం దగ్గర ఎన్నో ఇష్యూలు ఇద్దాం వాళ్ళు ఆవశ్యకమైన వాళ్ళకి దొరకట్లేదు కదా అనావశ్యకమైన నిద్ర కదట్ కాబట్టి ఇది నిద్ర యొక్క పరిస్థితి ఇక నిద్ర మూడు రకాలు రాజస సాత్విక నిద్ర రాజస నిద్ర తామస నిద్ర ఇది మూడు రకాలు కాబట్టి మీ నిద్ర ఎలా ఉందో మీరు పరీక్ష చేసుకోండి మీకు నిద్ర తెలివి వచ్చిందనుకోండి తెలవర్దమని తెలివి వస్తుంది దాన్ని బట్టి నిద్రను డిసైడ్ చేస్తాం నిద్రని బట్టి నిద్రనేసైడ్ చేస్తారా బహుశా స్లీప్ సైకాలజ్ స్లీప్ స్లీప్ రిసెప్షన్లో కూడా ఉంటే ఉండొచ్చు ఉన్నాయి జెల్టా నిద్ర బీటా నిద్ర అల్ఫా నిద్ర డామా నిద్ర ఇలాంటివన్నీ ఉన్నాయి అది మీద చక్కటి రిసెప్షే ఉంది ఇట్ ఇస్ నేను దాంట్లో పెద్ద తెలుసున్నవాడిని కాదు కానీ నాకు సత్పదృష్టమ గుణాల దృష్ట్యా నిద్ర మూడు రకాలు సాత్విక రాజస తామస నిద్ర అది ఎలా తెలుస్తుందంటే నిద్రపోతుండగా మీకు ఎలా తెలుస్తుందండి ఇది శాత్వికంగా రాజసా నిద్రపోతుంటే ఎలా తెలుస్తుంది మీరు నిద్ర లేచినప్పుడు తెలుస్తుంది ఇది మీకే తెలుస్తుంది ఇంకోహి తెలియదు మీరే చూసుకోవాలి మీరు నిద్ర లేచినప్పుడు ఎలా లేస్తున్నారు నిద్రలేస్తూనే ప్రసన్నమైన మనస్సుతో కాద్రలేచి లేచి కూర్చుని యూ హ్యా యూ హ్యావ్ సమ్ లేషర్ ఇన్నర్ లేషర్ చిన్న ప్రార్థన చేసుకోవడానికి మీకు ఫ్రీడమ్ ఉన్నది యూఆర్ ఫ్రీ సో కొద్దిసేపు ఏ ఆలోచనలు లేకుండా నేను చైతన్య స్వరూపు ఉంటాను అని అలా ఉండిపోయారు అనుకోండి ఆ తర్వాత చిన్న ప్రార్థన మి అని ప్రార్థన కాంప్లెక్స్గా ఉండకూడదు ప్రార్థన కాంప్లెక్స్గా ఉందనుకోండి అంటే మీరు రజోగుణంలో పుడిపోతున్నారు ఇప్పుడు ఆ ఉదయించే సూర్యుడికి నమస్కారము అంటే ఆ ప్రార్థన ఏమిటి సాత్వికమైన ప్రార్థన వెంకటేశ్వర విఠలాద్రి పాండురంగ సాయి సత్యనారాయణ శివప్రసాదే ధ్యోన మహాన్నారనుకోండి అది రాజస ప్రార్థన వ మీన్ బై ఆల్ దాట్ ఏమండి అది ఏ హాసరికి పేర్లు పెట్టారు ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టించారు అదంతా మనోవిక్షేపం అయిపోవట్లేదు అంటే అలా కాదండి భయాలు పోగొట్టడానికి హనుమంతుడు కోరికలు లేచడానికి వెంట ఇది దాన్ని రాజస్వ ప్రార్థన అంటారు కాబట్టి నిద్ర నిద్ర లేచినప్పుడు సాత్విక ప్రార్థన ఉండాలి రాజస్వ ప్రార్థన ఉండకూడదు పోనీ రాజస ప్రార్థన రాజస ప్రార్థన ఎప్పుడూ ఉండకూడదు పోనీ మిగతాప్పుడు ఏదో సంథింగ్ గృహస్థ ధర్మంలో ఉంది ఏదో సమస్యలు ఉండి అనుకున్నాడు కానీ నిద్ర లేచినప్పుడు రాతస్మరాణి హృదయంలో హృది సంస్ఫురదాత్మతత్వం మీరు ఆత్మతత్వాన్ని ధ్యానం చేస్తే మీకు అది సుప్రీం వేసి పోనీ నీకు ఆత్మతత్వం దాకా అక్కర్లేదు సో ఆ హృదయంలో శ్రీరాముణ్ణి ధ్యానం చేయటం కౌసల్య రామ పూర్వాసింధ ప్రవ ఉత్తిష్ట నరశాబ్దవుల కర్తవ్యం దైవమాన్హికం చాలామంది ఇది సుప్రభాతంలో శ్లోకం అనుకుంటారు సుప్రభాతంలో శ్లోకం కాదు వాల్మీకి ఉన్న అత్యంత విలువైన శ్లోకం ఇదే కాబట్టి ఇది ఇది వాల్మీకి వాటికి మిగతా వాటికి బట్ ఇది స్పెషలు ఎందుకంటే వాల్మీకి లేని వాడు ఎవరూ లేడు ఇంతవరకు పుట్టలేదు ఈ పైన మానవ చరిత్రలోనే వాల్మీకిని మించిన వాళ్ళు లేడు కాళిదాసాలు వాల్మీకి ముందు కుంకలు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాల్మీకి అంటే ఏమిటో కాబట్టి ఇది ఒక్క శ్లోకం అలాగే మీరు రాముడిని స్మరించండి అయితే హృదయ ప్రాతస్మర మీకు ఆత్మతత్వాన్ని స్మరించవచ్చును అయితే శ్రీకృష్ణుని స్మరించవచ్చును కృష్ణం వందే జగద్గురు జగద్గురు గురు గురుస్వరూపంగా జ్ఞానస్వరూపంగా ఇది సాత్వికమైన ప్రార్థన మీరు నిద్రలేస్తూనే ఇటువంటి ప్రార్థన సిక్స్టీ సెకండ్స్ ఆర్ నైన్టీ సెకండ్స్ కామ్గా చేసుకుని లేచి దంతధావనాధికం చేసుకుని ఒకప్పు వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఆల్ దాట్ అంటే మీ నిద్ర సాత్వికము ఇక రాజస నిద్రలో ఉంటుంది నిద్ర లేస్తూనే ల్యాప్టాప్ పక్కనే పెట్టుకుని నిద్ర లేదు అది స్లీపింగ్ మోడ్లో ఉంది ఆఫ్ చేయకుండా స్లీపింగ్ మోడ్లో పెట్టి అలాగ పక్కన పెట్టి పెట్టుకుని నిద్రలేస్తోనే తిరిగి ప్రక్క మన ఎంటర్ని నొక్కారనుకోండి అది ఇట్ కమ్స్ టు లైఫ్ అప్పుడు దాంట్లో ఏదో చూసేస్తున్నారనుకోండి అంటే మీది రాజస్థాన్ నిద్ర ఇంకా తామస నిద్ర అలా పడుతూ నిద్ర లేవడం బెల నొక్కుతాడు బెల నొక్కితే వాడు వస్తాడు ట్రే కొట్టుకొస్తాడు ఆ ట్రేని మంచం మీద పెట్టాడు ట్రే మంచం మీద ఇప్పుడు దాంతో ప్లేట్లు అది పెడితే అవన్నీ కూడా మంచం మీద పడిపోతాయి కదా కాబట్టి మంచం మీద పడిపోకుండా ఒక పీట ఒక పీట పెట్టి ఆ పేట స్థిరంగా ఉంటుంది ఆ ట్రే మీద కాఫీ కేక్లు మంచి మంచి బిస్కుట్లు ఇవన్నీ పెడతారు పెడితే వీడు నిద్రలు వేస్తూనే ముందులా అతి కష్టం మీద కళ్ళు తెరిచి ఆ కాఫీ తాగేసం కేక్ తినేస్తారు నిద్ర లేస్తూనే అంటే వీడు వస నిద్ర అని అర్థం వ్యక్తి ఇప్పుడు అర్థమైంది కదా నేను అంటే జనరల్గా చెప్పాను సంథింగ్ సిమిలర్ టు దాట్ కాబట్టి నిద్ర కూడా తామస నిద్ర ఉండరాదు తర్వాత నిద్ర తెలివి వచ్చిన తర్వాత కొంచెం మీకు డల్గా అనిపించిందనుకోండి యూ వాంట్ టు హ్యావ్ సమ్ మోర్ రెస్ట్ యూ గో బ్యాక్ టు స్లీప్ గో బ్యాక్ టు స్లీప్ నథింగ్ రాంగ్ లేదా మీకు నిద్ర సరిపడిందనుకోండి లేచి కూర్చోండి ఉత్సాహంగా లేచి కూర్చొని కామ్గా ధ్యానం చేసుకుని ఒక వన్ మినిట్ యుద్ధ అంతే తప్ప నిద్ర తెలివి చేశాక రేడియో ఆన్ చేసుకుని అలా ఏవో పాటలు వింటూ కూర్చోండి లేకపోతే అలాగే పడుతుంది న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చోడం లేకపోతే అతి కష్టం మీద కొద్దిగా లేచి కాఫీ తాగేసి మళ్ళీ నడుమువాల్సిన పేపర్ చదువుకోవడం ఇదంతా కూడా తమ్మవుతున్నాం ఆ విధంగా మీరు నిద్ర లేచారంటే మీ నిద్ర తామస నిద్ర నిద్ర యొక్క లక్షణాన్ని లేచిన క్షణాల్లో ఉండే ప్రవృత్తిని బట్టి నిర్ధారిస్తారు ఇది గమనించారా మీరు కాబట్టి నిద్ర విషయంలో కూడా మీరు ఈ సత్యాలను తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఉండాల్సి ఉంటుంది ఆవశ్యకమైన నిద్ర తప్పు కాదు ఇక్కడ నిద్ర బంధిస్తోంది అంటే అనావశ్యకమైన నిద్రయే బంధహేతుంది శంకరులు ప్రమాదాల నిద్రా దానికి సమాసం చెప్తున్నారు ద్వంద్వ సమాసం ముందు ప్రథమాభిభక్తిలో సమాసం చెప్పి దాన్ని తృతీయాభిభక్తిలోకి మారుస్తున్నారు అదంతా నేను చెప్పాలి ఎందుకంటే ఆయన చేస్తున్న పని అది ఐ ఈ నాట్ డూయింగ్ ఎనిథింగ్ మోర్ దాన్ దాట్ దర్శ ఐఎమ్ టెలింగ్ యూ ప్రమాదస్యం నిద్రా ప్రమాదాల నిద్రా అవి మూడింటి యొక్క ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసంలో ఆఖరి పదాన్ని బట్టి లింగమోవే నిర్ధారించబోతూ ఉంటాయి తాభిహి అంటే తృతీయాభితులకు మార్చుకోవాలి తాభిహి వీటితోటి తత్ నిబద్ధనాతి అని తత్ తమ అంటే ఆ తమో గుణము నిబద్ధనాతి గట్టిగా బంధిస్తుంది భారత అంటే అద్ది సత్వం సుఖే సంజయతి రజఃర్మ నిభారత జ్ఞానమావృత్యుత ప్రమాదే సంజయ్యుత సో ఇంతవరకు ఈ గుణములు ఏ విధంగా మనల్ని బంధిస్తాయి అని నిస్సారంగా చెప్పి ఇప్పుడు చెప్పిన దాన్ని సంగ్రహంగా ఉపసంహారం చేస్తూ ఒక్క శ్లోకంలో జిస్ట్ ని చెప్తున్నారు భాష్యకాలు పునః గుణానా వ్యాపార సంక్షేపత ఇచ్చే సో ఇంకోసారి గుణముల గురించి చెప్పినదే మళ్ళీ శ్రీకృష్ణుడు సంక్షేపంగా రిపీట్ చేస్తున్నాను భగవద్గీతలో శ్రీకృష్ణుడు రిపిటేటివ్ గా ఉంటాడు ఈ రిపీట్స్ అది బోధ యొక్క పద్ధతి అంచేతనే నాకు బాగా గుర్తు ఓసారి ఏదో చెప్పే స్వామీజీ నన్ను పిలిచి ఇది చెప్పండి లేదు కదా అంటే ఇట్లా ముందు చెప్పడం అయిందండి అది మీరు చెప్పారు మేము చెప్పారు మళ్ళీ చెప్పమంటారా అంటే చూడండి వేదాంతంలో రిపిటేషన్ గురించి మీరు ఎప్పుడు చెంత చేయొద్దు గో హెగ్డు సరే అండ్ దెన్ ఐ ఫౌ అది రిపీట్ చేసినప్పుడు అది ఫ్రెష్గానే ఉంటుంది విద్యార్థులు అదే శ్రద్ధతో దాన్ని వింటూ ఉంటారు ఎందుకంటే వేదాంతంలో చెప్పడానికి ఆత్మస్వరూపము మీ స్వరూపమే ఆత్మ అయిపోయిందంటే అదే బ్రహ్మ అయిపోయింది పాఠం చేయలేదు కాబట్టి ఎంతసేపు చెప్పినా కూడా ఆత్మస్వరూపమే చెప్పబడుతుంది కనుక ఇక్కడ పునరుక్తి అంటే రెపిటేషన్ అన్నది అలంకారమే కానీ ఇబ్బంది కాదు ఈసారి సంక్షేపంగా చెప్పేస్తున్నాడు గుణముల యొక్క ప్రవృత్తి వ్యాపారం అంటే దేని ఆపరేషన్ వ్యాపార అంటే ఆపరేషన్ ఆ గుణాలు మీ మీద ఆపరేట్ చేస్తూ ఉంటాయండి ఈ క్షణంలో గుణాలు ఆపరేట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ క్షణంలో క్లాసులో నిద్రపోతున్నాడు అనుకోండి అంటే దమోగుణంలో నడుస్తుంది క్లాసులో కూర్చుని ఆలోచించుకుంటూ కూర్చున్నాడనుకోండి రజోగుణంలో ఉన్నదన ఒకసారి నేను పాఠం చెప్తున్నాను పాఠం చూస్తుంటే వన్ అవర్ క్లాస్ ఫార్టీ మినిట్స్ అయ్యేప్పటిక విద్యార్థి ప్రశ్న పెట్టాడు నేను అన్నాను కూర్చోమన్నా కూర్చోమని చూడు నువ్వు గడచిన లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నువ్వేదో బయట విషయాలని నువ్వు ఆలోచించుకుంటూ ఉన్నావా లేక నిద్రపోతూ ఉన్నావా అని అడిగారు నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు నీ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వరియు స్లీపింగ్ అండ్ వర్యూ థింకింగ్ ఎల్స్లే అని అడిగారు అంటే మీరు బాగా అతని బుద్ధిమతుడైన స్టూడెంట్ కరెక్టేనండి నేను నిద్రైతే పోలేదు నా మనస్సు ఎక్కడ ఉందని చెప్పేసి అంచేత నే నువ్వు ఈ ప్రశ్న అడిగావు లేకపోతే ప్రశ్న అడగాల్సిన ప్రశ్నే కాదు ఎందుకంటే నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఫార్ములంతా వేసి పెట్టాను ఇంకా దాంట్లో అడిగేది ఏమీ లేదు సో ఈ ఆర్ ఎలక్స్గా అంటే అవునండి అయ్యి ఎలక్స్గా కాబట్టి నువ్వేం చేస్తావంటే మీ పక్కవాడి నోట్స్ చూసుకో క్లాస్ అయిన తర్వాత అప్పుడు మీ సమాధానం దొరుకుతుంది మళ్ళీ కథ మొదలు పెట్టడం అక్కడ కుదురుతుంది అని చెప్పాను అంటే అలాగే కీలక సో అంటే అర్థమేమిటి క్లాస్లో ఏదో మన వస్తున్న ఏదో వికారం ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఇంట్లో వాళ్ళతో ఎవరని గీతా క్లాస్కి వచ్చారనుకోండి ఏమిటో ఇంట్లో అసలు శాంతి లేకుండా చేసి పారేశారు నేను ఇంట్లో కూర్చోలేకపోతున్నాను పోయి గీతా క్లాస్లో కూర్చుంటా స్వామీజీతో చెప్తాడు అని వచ్చారనుకోండి మీకు మనస్సు నిలబడదు గీతా క్లాసులో అది మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళ మీద వచ్చారు కదా వాళ్ళ మీదకే అంటే అర్థం మీరు రజోగుణం యొక్క గుప్పిట్లో ఉన్నారని మీరు క్లాసులో శాంతంగా ఉన్నారనుకోండి అంటే అర్థం ఏటో చూసినా మీరు క్లాసులో శాంతంగా ఫోకస్డ్గా ఉన్నారంటే యు ఆర్ నాట్ మీరు గమనించండి మరి యు ఆర్ నాట్ ద పర్సన్ దట్ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి మీరు క్లాసులో శాంతంగా ఉన్నారంటే డాక్టర్ డాక్టర్ కాడు ఇంజనీర్ ఇంజనీర్ కాడు తండ్రి తండ్రి కాదు తల్లి తల్లి కాదు కొడుకు కొడుకు కాదు ఇవాళ నిన్న అర్థం వస్తుంది క్లాసులో మీరు శాంతంగా క్లాసులో ఉన్నారంటే అంచేత్రేదాంత క్లాసు అది చేసే సర్వీసు అది ఎటువంటి సర్వీస్ చేస్తుందో తెలిసిన మీరు కనపడకుండగా కంటికి కనపడకుండగా మోస్తూ ఉంటారు ఓ సంసారం యొక్క మూట నేను తండ్రిని కొడుకుని ఇది అది అనేది పర్సనాలిటీ ఒకటి మోస్తూ ఉంటాను ఆ మూట మీకు తెలియకుండానే పక్కన పెట్టినట్టు అవుతుంది మళ్ళీ క్లాస్ అయిన తర్వాత నేను ఎత్తుకెత్తుకుని పట్టుకెళ్ళిపోతాం వాళ్ళు వేరే సంగతి బట్ క్లాసులో ఉన్నంతసేపు ఆ మూట పక్కన పెట్టినట్టుగా ఫ్రీడము వస్తుంది మీరు క్లాస్ అయిన తర్వాత మూట మెట్లు మిటిని ఇంటికి వెళ్తారు క్రమంగా ఆ మూట బరువు తగ్గించుకోవడం కూడా మీ చేతిలోనే ఉంటుంది యూ విల్ ఫైండ్ ఈ దిస్ బ్లెస్సింగ్ థింగ్ ఈజ్ నాట్ యాజ్ హెవీ యాజ్ ఇట్ వాజ్ కొంతమందికి సంసారము చాలా హెవీగా ఉంటుంది చాలా హెవీగా ఉంటారు ఆశ్రమాలకు వస్తారు కానీ చాలా హెవీగా ఉంటారు కొంతమందిలో సంసారము చాలా లైట్గా ఉంటుంది ఉంటుంది సంసారం తప్పేం కాదు లైట్గా ఉంది కొంతమందిలో హెవీగా